ఇప్పుడు ఈ లక్ష దీపాల్లో ఓ పది దీపాలు పగిలిపోయాయనుకోండి ఆ ఒక్క ఎలక్ట్రిసిటీ ఏమవుతుంది ఏమీ అవుతుంది ఓ దీపాలు కొత్తగా యాడ్ చేశారనుకోండి ఇప్పుడు ఆ ఒక్క ఎలక్ట్రిసిటీ ఏమవుతుంది ఏమీ కొన్ని దీపాలు పగిలిపోయినందుకు మాత్రాన్ని ఆ ఒక్క ఎలక్ట్రిసిటీకి హ్రాసము లేదు ఇంకో కొన్ని దీపాలు యాడ్ చేసినందువల్ల ఆ ఒక్క ఎలక్ట్రిసిటీకి వృద్ధి లేదు వృద్ధి హ్రాసము కూడా లేదు Okay, electricity only. A city of million lights. Okay, electricity. The sun reflecting in a billion dew drops. And the manchu bindu. Manchu padukunde. Manchu and the snow are coming. Manchu padukunde. Sheta kaam. Prati aafi meida. Oka neeti bindu. Prati aafi meida. Aap prati neeti bindu. Oano, rain che sujili prati thalish. That. మీరు పొద్దున్నే ఆ టైంలో వెళ్ళి చూస్తే ప్రతి ఆకు మీద ఓ నీటి బిందువు ఆ నీటి బిందువులో ఒక సూర్యబింబము ఉంటాయి అలాగే ఎన్ని ఉన్నాయి ఒక బిలియన్ ఉన్నాయి ఇప్పుడు ఈ బిలియన్ నీటి బిందువులు ఎందు బిలియన్ సూర్యబింబములు ఇవన్నీ కూడా వాస్తవంలో ఒకే సూర్యుడు ఆ బ్రహ్మదేవుడితో మొదలుపెట్టి క్రిమి వరకు ఉండే అనేకానేకములైన క్షేత్రములు అంటే దేహములు ఈ దేహములు ఉపాధులుగా ఉంటున్నాయి ఉపాధి అంటే అర్థం ఏమిటి వాస్తవంలో లేని భేదము ఉన్నట్టుగా కనపడే విధంగా చేస్తుంది ఉపాధి ఉపాధి ఏం లేని భేదాన్ని కల్పిస్తుంది ఉన్నట్టుగా కల్పిస్తుంది ఇప్పుడు ఉదాహరణకి నువ్వు బ్రదర్స్ అన్నాడట నువ్వు బ్రదర్స్ అని అన్నా అంటే బ్రదర్స్ అంటే ఏకం కదా మరి వన్ వీఆర్ వన్ వీఆర్ బ్రదర్స్ వీఆర్ వన్ అనగానే ఇంకొకడు వచ్చి మీరు బ్రదర్స్ మరి వాడు బ్రాహ్మణుడు ఏమో వైశ్యుడివి మీరు బ్రదర్స్ ఎలా అవుతాడన్నాడు అనుకున్నాడు ఓహో అలాగా నాలుగు కలుసుకునే ఓకే వద్దులే వద్దులే బ్రదర్స్ ఏమీ కాదన్నా అనుకోండి ఇప్పుడు అంతకుముందు ఉన్న బ్రదర్హుడ్ మన ఇప్పుడు ఏమైపోయింది బ్రేక్ అయిపోయింది ఎందువల్ల ఉపాధి వల్ల ఏమిటా ఉపాధి ఒకడు బ్రాహ్మణుడు ఇంకొకరు వైష్ణుడు అది ఉపాధి ఉపాధి చేసేంత హాని ఇంకేదీ చేయాలి మద్రాసి పంజాబీ అయిపోయిందంటే వాళ్ళిద్దరూ ఇంకా విడివిడిగా ఉండిపోతాడు కలిసి పని ఉపాధి అందులో ఈ ఉపాధి ఏదో వేదాంతం హేతువో ఏమో ఇండియాలో ఎక్కువ అమెరికాలో ఇంక చాలా తక్కువగా కనపడుతుంది అక్కడ ఉదాహరణకి న్యూయార్క్ కాలిఫోర్నియాలు అలాంటి మాటలు లేవసారు అటువంటి నేను ప్రయోగించాను ఆ పదాలు నేను ప్రయోగిస్తే వాళ్ళు విని కొత్త కొత్త పదాలు ప్రయోగిస్తున్నాడని వాళ్ళు ఆశ్చర్యపోయారు ఎందుకంటే వాళ్ళలో ఆ పదాలు లేవు ఇప్పుడు మనం హైదరాబాద్ ముంబయి కర్ పదాలు మనం వాడతాం ఢిల్లీ వాళ్ళ వాడతాం వాళ్ళు అలా వాడరు దై డోంట్ యూస్ దట్ లాంగ్వేజ్ న్యూయార్క్ కర్ అనే మాట్లాడరు వాళ్ళు ఒక్కే మాట వాడతారు వాళ్ళు వాడే మాటలు విని నేను ఆశ్చర్యపోయింది వాళ్ళు ఏమంటారంటే ఫెలో అమెరికన్ మామూలుగా అమెరికన్ ఫెలో అమెరికా అంటే వీడు అమెరికన్ మన శోధకులు అలా వాడతారు చూడండి ఉన్నతమైన ఆలోచన స్థాయి చాలా మంచిది ఇవన్నీ ఉపాధి మనం పెట్టుకున్న ఉపాధులు ఈ ఉపాధులు ఏం చేస్తాయి ఒకటై ఉండగా మనల్ని వికతీస్తూ ఉంటాం ఇది మానవ సమాజంలో దృష్టాంతం ఎందుకు చెప్పాను అర్థం అవడం కోసం ఉపాధి దేవుడితో మీకు అర్థం అవడం కోసం చెప్పాను ఆ దృష్టాంతం కాబట్టి బ్రహ్మదేవుడితో మొదలుపెట్టి కిరిమి వరకు అనేకములైన క్షేత్రములు ఉన్నాయి ఈ క్షేత్రములే ఉపాధులు ఉన్నాయి ఉపాధులు అవుతున్నాయి ఆ ఉపాధుల కారణంగా ఒకే క్షేత్రజ్ఞుడు కోట్లాది క్షేత్రజ్ఞులు ముక్కల ముక్కల మొక్కలుగా మనకు అనుభవానికి వస్తున్నాడు అది క్షేత్రజ్ఞుడు ఇప్పుడు ఆ క్షేత్రజ్ఞుడు నేనని తెలుసుకో ఎలా తెలుసుకోవాలి అంటే తమ్ నిరస్త సర్వోపాధి భేదం సద సదాది శబ్ద ప్రత్యయాగోచరం విద్ధి ఇది అభిప్రాయ ఆ నేనే అని తెలుసుకో కాబట్టి ఇన్ని ఉపాధులని మీరు బలంగా అట్టిపెట్టుకుంటే క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఒక్కటే అని తెలియడము సంభవమే కాదు నెక్లెస్సు బంగారము ఒక్కటే అని తెలియాలంటే మీరు కొన్ని ఉపాధులు ఉన్న నెక్లెస్ ఉండే ఉపాధులు నెక్లెస్ అనేది ఒక ఉపాధి ఆ ఉపాధిని మీరు పక్కన పెట్టాల్సి ఉంటుంది నెక్లెస్సు బంగారమే కడియము బంగారమే ముక్కు పొడక బంగారమే చెవికి పెట్టుకున్న దుద్దు బంగారమే అని మీరు అలా మాట అన్నీ బంగారమే అని అన్నప్పుడు మీరేం చేశారు వాటి వాటి ఉపాధులను అధిగమించి మీరు బంగారంలో ఐక్యం చేయగలిగారు ఉపాధులను అధిగమించకుంటే మీరు ఐక్యం చేయలేరు కాబట్టి నిరస్త సర్వ ఉపాధి భేదం ఉపాధులను బట్టి వచ్చే భేదములు ఎన్నైతే ఉన్నాయో వాటినన్నిటినీ త్రోసిపుచ్చి అలా త్రోసిపుచ్చారు నేను మీకు ఈ దృష్టాంతము స్వామి వివేకానంద చెప్పారు ఈ ఈ త్రోసిపుచ్చి పద్ధతి ఆయన ఆయన ఆయన భాష చాలా బాగుంటుంది నా ఓన్ వర్డ్స్లో చెప్తున్నాను ఆయన ఉన్నారు చూడు వీడు పంజాబీ వాడు మద్రాసి డేర్ ఫోర్ వేరు అని మొదలుపెట్టాం చూడండి కానీ ఆయన అన్నారు చూడవ పంజాబీ అన్నా ఇండియన్నే మద్రాసీ అన్నా ఇండియన్నే భారతీయుడు అను భారతీయుడు అను భారతీయుడు అనాలంటే ఈ పంజాబీ ఈ మద్రాసీ డ్రాప్ చేయాలి డ్రాప్ చేసి భారతీయుడు అను ఆ భారతీయుడు అనగానే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏమంటారు ఒకటైపోతారు ఎరువేరు కాదు ఒకటే పోతారు భారతీయత ఇద్దరు ఎందు సమానంగా ఉంటారు అంటే వీటంటాడు ఒప్పుకున్నాను భారతీయుడు ఒకటైపోయాడు కానీ వీడు భారతీయుడు వాడు ఆంజలేయుడు భేదముగా అన్నాడు అంటే స్వామీజీ అన్నారు చూడు వీడు మానవుడే వాడు మానవుడే మానవుడు అని మానవుడు అంటే మానవుడు అన్నాడు అనేప్పటికీ ఇప్పుడు ఏమైపోయింది మళ్ళీ ఏకమైపోయాడు ఇద్దరు అంతకుముందు భారతీయ ఆంగ్లేయ అనే ఉపాధిని మీరు ఎప్పుడైతే పక్కన పెట్టారో మళ్ళీ ఏకమైపోయారు అప్పుడు మళ్ళీ వీడు అన్నాడు పొందండి వీళ్ళిద్దరూ ఒకే మానవుడు అన ఏకమైనప్పటికీ ఏకత్వం వచ్చినప్పటికీ వీడు మానవుడు అది పశువు మరి ఇప్పుడు భేదం ఉందిగా అంటే స్వామీజీ అన్నారు చూడు వీడు ప్రాణి అది ప్రాణి అనుకు ఇప్పుడు ఏమైనా లేచు ఇప్పుడు ఏమైనా లేచు ఇలాంటి నేను వాకింగ్కి వెళ్తున్నా అక్కడ ఆవులు కనుక నాకేమనిపించిందంటే నేను మనిషినే అది ఆవులు అనిపించింది మళ్ళీ వెంటనే అనిపించింది చూడు మనం ఒకే ప్రాణి అని అనిపించింది నాకు ఆ ఆవులకి భేదం నాకు అనుభవానికి రాలేదు నాకు ఆవితి భేదం అనుభవానికి రావాలంటే నేను మనిషిని అనే అభిమానం పెట్టుకుని దాన్ని పశువు అనే పేరు దానికి పెట్టాలి అప్పుడే భేదం అనుభవానికి వస్తుంది నేను ప్రాణిని అది ప్రాణము గలది నేను ప్రాణము గలది నేనేమో హోటల్లో టిఫిన్ తింటున్నాను రోడ్డు పక్క అలిటి పండు పక్క తింటాను ప్రాణధర్మం ఆట ఆటం తిన్నాం ప్రాణధర్మం కాబట్టి ఇద్దరము ప్రాణులవే అని నేను ఎప్పుడైతే అనుకున్నానో ఆ భేదం అనుభవానికి అభేదమైన అనుభవానికి వస్తుంది కాబట్టి ప్రాణి అడగాలి ఏకమైపోయి ఏకత్వం వచ్చేసి అప్పుడు వీడు అన్నాడు నిజమైన బానే ఉంది ఇదిగో వీడు ప్రాణి ఆ బండరాయి ప్రాణం లేనిది తేడా ఉందిగా అంటే స్వామీజీ అన్నాడు చూడు ఇది వీడు ఉన్నాడు అది ఉన్నది దూ దీ దేవుని ఓ భాషను బట్టి ఉన్నదేదో అది వీడు అదేమిటి ఉన్నదేదో అది అది బండరాయి ఏది ఉన్నదో అది రాయి ఏది ఉన్నదో అది రాయి అని మీరు ఆ సత్త దాంట్లోకి ఎప్పుడైతే మీరు ప్రవేశించినారో ఎది భేదమే కాబట్టి ఈ విధంగా మీరు ఉపాధిని త్రోసిపుచ్చగలగాలి నిరస్త సర్వ భేదం ఆ సమాజాన్ని మీరు ఎంత గట్టిగా పట్టుకుంటే మీ తత్వం అంత బాగా అనుభవానికి వస్తుంది ఉపాధిని కంట్లో కలికానికి కూడా లేకుండా మీరు ఇంగేసి కూర్చోవాలి ఉపాధిని ఉపాధిని దరిగా ఉండరా అబ్బో కష్టం కష్టమే ఉంది దాంట్లో కష్టమే ఉంది నేను మీరు చెప్తా చూడండి అయ్యా మీరేమిటి మేము బ్రాహ్మణులండి మీరు బ్రాహ్మణులు కదా మంచిదే మీరు హిందువులు ఉన్నారు కదా హిందువులమే హిందువును అనండి అనండి ఏం కష్టపడిపోయారు ఏం కష్టపడ్డారు నిన్నటిదాకా నేను బ్రాహ్మణుని బ్రాహ్మణులు అనుకున్నాడు కానీ ఇవాళ నుంచి నేను హిందువు ఏం కష్టపడ్డారు ఎంత ఎఫెక్ట్ చేయాల్సి వచ్చింది నేను యోగా క్షీరశాసనం వేయాల్సి వచ్చిందా లేకపోతే కొండలు ఎక్కాల్సి వచ్చిందా ఏమీ లేదుగా షిఫ్ట్ దట్ షిఫ్ట్ ఇన్ ఫోకస్ ఆ భేద దృష్టి ఉపాధిని బట్టి వచ్చిన భేదము దాన్ని మీరు విడిచిపెట్టడానికి సిద్ధపడితే ఉపాధిని నిరసి నిరస్త అంటున్నారంటే త్రోసిపుచ్చుతారు ఉపాధిని నిరసించుట ఏమీ కష్టం కాదు కానీ మీరు కష్టం చేసి పెడితే అది కష్టాలు ఇట్ ఆల్ డిపెండ్స్ తేలిక అంటే నాకెందుకునో దాంట్లో కష్టమేమో అనిపించలేదు కానీ కొంతమందికి చూస్తుంటే మీరు ఉపాధి వజ్రోపాధి రాబో వాడు ఆ ఉపాధిని విడిచిపెట్టడం అని అనిపిస్తుంది నేను చిన్నప్పుడు మేము బ్రాహ్మణులము బ్రాహ్మణులు అని అనుకునేవాడు ఎందుకంటే వాళ్ళు కూడా అలాగే అనేవాడు ఊళ్ళో వాళ్ళందరూ ఏ పంతులు వెళ్ళడానికి ఏ ఆయన దేపనాయని కాపా ఆయన పొదని ఆయన డిస్టర్బ్ అలా మేము కూడా అలా అందుకునేవాళ్ళం అయితే కొంచెం వివేకం వచ్చేపటికి మనం అందరం హిందువులమే అని అనేసుకో అనుకున్నాం ఆహారం అది గేద కాబట్టి బ్రాహ్మణుడు హిందువు అవ్వడానికి వాడు ఏమీ హిందువు అని అనుకున్నందువల్ల వాడు బ్రాహ్మణత్వానికి భంగం అసలు ఏమీ కలగలేదు ఉపాధిని కింద విడిచిపెట్టడంలో ఏమీ క్లేషం లేదు నేను హిందువును అనుకుంటున్నాడు భారతదేశంలో హిందువులు ఒక్కళ్ళే లేరు ఇతర మతాలు వాళ్ళు కూడా ఉన్నారు నేను హిందువును అని నేను భారతీయుడను అని ఎంత కష్టపడాలి ఎలా కష్టపడాలి కష్టపడదు నేను భారతీయుడను అని అనుకునేవాడు నేను మానవ భాసుడను ఆయన హ్యూమన్ బీయింగ్ అని అనుకోవడానికి ఏం కష్టపడాలి నిజానికి ఒక మహాత్ములు ఎలా ఉన్నాడంటే ఆయన హ్యూమన్ బీయింగ్ అనే అనుభవం తెచ్చుకునే వరకు వాడు వేదాంతానికి అర్హుడు కాదు అని చెప్పి ఎందుకంటే నేను బ్రాహ్మణుడను క్షత్రియుడను అని అలాగే అనుకుని వాడు కర్మ చేయడానికి అర్హుడవుతాడు తప్ప ఏదో వాడి వాడి కులాన్ని బట్టి నేను కొమ్మరి వాడను అనుకుంటే వాడు దేనికి అర్హుడవుతాడు అలాగే నేను అకౌంటెంట్ అని అనుకుంటే దేనికి అర్హుడవుతాడు అకౌంటెన్సీకి అర్హుడవుతాడు అలాగే కాబట్టి నేను భారతీయుడను అని అని తనని గురించి తాను తెలుసుకోవటానికి ఏం కష్టపడాలి ఉపాధిని తిరస్కరించటం కష్టమే కావసం భారతీయుడను అనుకుంటున్నాం తర్వాత మీరు కొంచెం పది మందిని ప్రపంచంలో కుస్థం రూపంలో ఉంటే ఏం లేదు పది మందిని కలవటము వాళ్ళ వాళ్ళ యొక్క హృదయాన్ని తెలుసుకోవటము అలాంటి పని మీరు చేశారనుకోండి అటు మహర్షులు ఏమన్నా వసుధైవ కుటుంబకం జగత్తంతా ఒకే కుటుంబము అని కాబట్టి నేను మానవ మాతృడను అని తెలిసినప్పుడే వాడు వేదాంతానికే అధికారం అవుతాడు కాబట్టి అహం ఐఎం హ్యూమన్ బీయింగ్ అని ఇట్లీ ది బెస్ట్ డిస్క్రిప్షన్ అన్నారు ఐఎం హ్యూమన్ బీయింగ్ ఎందుకంటే ఆ బియింగ్ ఉంది ఒక ముసుగు హ్యూమన్లనే ముసుగు వేస్తే అది మిగిలియాలి ఇప్పుడు ఆ హ్యూమన్లనే ముసుగు తీసిస్తే వాడు ఆత్మ పరబ్రహ్మే ఉంటుంది హ్యూమన్లనే ఉపాధి తీసిస్తే ఏం మిగిలిందండి బీయింగ్ మిగిలింది బీయింగ్ సతంటే బ్రహ్మ అది అదే బ్రహ్మ సదేకమైన సోమయ్యేద మంత్ర ఆ సీట్ అది చాలా ఉద్యోగం ఆ సత్తు నీవే అని చెప్పారు తత్వము సీట్ ఆ సత్తు నీవే ఆ సత్తు నీవే అని మీరు తెలుసుకోవాలంటే మీకు స్టార్టింగ్ పాయింట్ ఏది ఉండాలి ఐ మీన్ బీయింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ హ్యూమన్ అనే ఉపాధి కలిగిన సత్తుని నేను అని మీరు అనుకున్నారనుకోలేదు ఆ హ్యూమన్ డ్రాఫిక్ డ్రాఫిక్ ఐమ్ ద ప్యూర్ బీయింగ్ నేను ఉన్నాను హౌజీ ఇట్ ఈజ్ కాబట్టి హ్యూమన్ బీయింగ్ అని అక్కడికి రావాలి వసుధైవ కుటుంబంతో కానీ హ్యూమన్ బీయింగ్ అక్కడి నుంచి ఇంకొక స్టెప్ ఈ హ్యూమన్ అన్నది కూడా ముసుధైదా ఒక పక్క రెండు చేతులు రెండు కాళ్ళు ఉంటే హ్యూమన్ అన్నారు ఆ రెండు చేతులు బదులు నాలుగు కాళ్ళే ఉంటే యానిమల్ అన్నారు అంతేకా తేడా ఇప్పుడు కుక్క ఒకప్పుడు కాళ్ళ మీద నిలబడి చేతుల్లాగా పెడుతుంది అది మనిషిలాగే ఎక్కుతుంది అందరూ తప్పట్లు కొడతారు ఏనుగు సర్కస్లో ఏం చేస్తుంది ఎరకాల కాళ్ళ మీద నిలబడి ముందు రెండు కాళ్ళని చేతుల్లాగా వాడుతుంది అనేవి అందరూ తప్పట్లో కొడతారు అంటే నాలుగు కాళ్ళది రెండు కాళ్ళు రెండు చేతులు కాబట్టి మనిషికి పశువులకి తేడా ఏంటండి నా వేద మంత్రాల్లో చెప్పారు సో ద్విపద చతుష్పద వీళ్ళు ప్రార్థిస్తారు ఓ ఈశ్వర మా ఇంట్లో రెండు కాల జంతువులు కొన్ని నాలుగు కాల జంతువులు ఉన్నాయి వీళ్ళకి వీళ్ళకి రోగం కాపాడు అని ప్రార్థిస్తాడు పూజలో శివ రుద్రాభిషేకంలో ప్రార్థాలు మా ద్విపదే చతుష్పదే అని మీరు విని ఉంటారు నాకు మొత్తం అంత అంత విత్తు రాలేదు మా ఇంట్లో ఉండే రెండు కాళ్ళ వాళ్ళకి రోగాలు ఏం లేకుండా చూడదు ఈ రెండు కాళ్ళ వాడికి రోగం వస్తే మేము డాక్టర్ దగ్గర మోసుకుపోయి ఇంజక్షన్లు చేయించి టాబ్లెట్లు వేసి నానాహింస పడాలి నాలుగు కాళ్ళ వాళ్ళకు కూడా ఎవరు రెండు మూడు ఆవులు దోడలు ఉన్నాయనుకోండి రోగం వచ్చింది అనుకోండి ఏం చేయాలి కానీ డాక్టర్ వెటనరీ డాక్టర్ దగ్గరికి వచ్చేవాళ్ళు కాబట్టి రెండు కాళ్ళ వాళ్ళకి నాలుగు కాళ్ళ వాళ్ళకి ఏ వ్యాధి రాకుండా కాపాడు కాబట్టి రెండు కాళ్ళు నాలుగు కాళ్ళే తేడా వాస్తవంగా రెండింటి ఎందు ఒకే లివింగ్ బీయింగ్ కాబట్టి ఆయన హ్యూమన్ బీయింగ్ నుంచి ఒక్క స్టెప్ పైకి వెళ్ళచ్చున్నాయి ఏమని ఆయన లివింగ్ బీయింగ్ అక్కడికి వెళ్ళాక వాస్తవంలో లివింగ్ నాన్ లివింగ్ అనే విభాగము కల్పితము మీరు తెలుసుకోవాల్సి అది కూడా ఉపాధే కల్పితము మీరు ఏది లివింగ్ అనుకుంటారో దాంట్లో నాన్ లివింగ్ ఉంటుంది ఐమ్ లివింగ్ అంటే మొత్తం బాడీ అంతా నాన్ లివింగే ఒక రాయిని ఇది నాన్ లివింగ్ అని మీరంటే దాంట్లో బోల్డ్ అంత చైతన్య శక్తి ప్రాణశక్తి ఉంటుంది దాంట్లో ఇన్ఫినిట్ ఎనర్జీ ఉంటుంది దాంట్లో కాబట్టి లివింగ్ నాన్ లివింగ్ అన్నది స్థోల దృష్టితో చూసినప్పుడు భేదము ఉన్నట్టుగా అనిపించినప్పటికీ మీరు సూక్ష్మంగా దర్శిస్తే రెండు ఒకే చైతన్యంలో ప్రకాశిస్తూ ఉంటాయి కనుక చైతన్యం కంటే భిన్నంగా లివింగు లేదు నాన్ లివింగు లేదు కనుక రెండు కూడా సి రెండు కూడా అసత్ అవుతుంది కాబట్టి ఆయన లివింగ్ బీయింగ్ అనుకోవడానికి బదులుగా ఐఆమ్ బీయింగ్ సత్ అహం సత్ తత్మసి వచ్చేసారు అప్పుడు అయితే ఆల్రెడీ అరైవ్ తత్మసి నేను సత్తను తెలుసుకులుతయే అదే బ్రహ్మజ్ఞానము సత్మమసి మహావాక్యము అదే కాబట్టి భేదములు క్షేత్రజ్ఞమైన ఉన్నాయి అనంత అనంతములైన భేదములు ఉన్నాయి కానీ నిరస్త సర్వోపాధి భేదము మీరు భేదములనన్నిటినీ ఉపాధి కల్పటము అని దృష్టించి వాటిని తోసిపుచ్చగలిగితే క్షేత్రజ్ఞుడికి ఈశ్వరునికి అభేదము సిద్ధమే అక్కడ ఇంకో మాట అంటారు సదసదాది శబ్ద ప్రత్యయ అగోచరం ఇప్పుడు దేహం ఉన్నదనుకోవాలి దేహము దగ్గరకు వచ్చేప్పటికీ దేహము అస్థి అనొచ్చు కొండ దగ్గరకు ఉందండి కుండ కొండను ఏమని చెప్పచ్చు అస్థి అని చెప్పచ్చు ఉంది కొండ ఉంది అంటే కుండ ఉంది అంటే అర్థం ఏంటో తెలుసిన ఆ ఉంది అన్నదానికి మీకు బాగా తెలుసుకోవాలి ఫిలాసఫీ ఫిలాసఫీ అంటే ఏం పురాణ కాలక్షేపం అనుకుంటున్నారా ఏమన్నా ఫిలాసఫీలో లోతుగా పరిశీలించడం అభ్యాసం చేయాలి ఏంటన్నా ఏదో అలాగేదో చెప్పుకొస్తున్నాడు ఉందంటాడు లేదంటాడు ఏదో ఇంతలో ఉన్నట్టదంటా అని అలాగ అలాగా లూజుగా పని ఉండే పనికిరాదు చూడండి సోన్ లూజ్ లెంట్ గాఢమైన శీలతో లోతుగా పరిశీలిస్తేనే మీకు క్షేత్రజ్ఞ భాష్యం లేకపోతే మీరు ఏదైనా ఒక పురాణం ఒకటి చూసినా అక్కడ చతికిలు పడితే చక్కగా ఆర్కెస్ట్రా కూడా ఉంటే ఇంకా మంచిది మధ్య మధ్యలో గురించుబాట్లు కూడా పడచ్చు మీరు అరగంట గురించుబాట్లు పడి లేచినా ఇంకా అక్కడే ఉంటాడు ఆ రాముడు కానీ ఆ కృష్ణుడు కానీ ఎక్కడైతే అక్కడే అంటే నేను మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను ఒక హెచ్చరిక మధ్య మధ్యలో కాబట్టి కొండ ఉన్నది ఘట అస్థి అంటే అర్థం ఏదో తెలుసు ఘటహ అస్థి అన్నప్పుడు ఆ అస్థి ఎందు ఇక్కడ ఉన్నది అని అర్థం కుండ ఉన్నది అంటే ఇక్కడ ఉందని అర్థం మొత్తం అంత ఉండుందనా ఇక్కడ ఉంది చర్వకాలంలో ఎందు కుండ ఉన్నదనా కాదు ఇప్పుడు ఉన్నది మొత్తం ఉన్న రూపాలన్నీ కుండ నేర్పిస్తాయి కాదు ఈ పర్టికులర్ ఫామ్ లీస్ కాళ్ళకుండా కాబట్టి కుండ ఉన్నది అంటే ది సే దీస్ ది పార్ట్ సో ఏ పర్టికులర్ షేప్ తీసుకోవాలి పార్ట్ నాట్ ఆల్ షేప్స్ దిస్ పర్టికులర్ షేప్ ఈస్ పార్ట్ అని అర్థం నాట్ ఎవరి షేప్ హియర్ పార్ట్ అని అర్థం నాట్ ఎవరి వేర్ నవ్ పార్ట్ అని అర్థం అంటే దేశ కాల పదార్థ పరిచ్ఛేదములు మూడు దాంట్లో చొప్పించి మీరు పాతి అని అంటారు కుండ ఉంది అంటే అర్థం అది మీరు గమనించండి ఇప్పుడు ఇలా వెళ్తే వెళ్తే ఇక్కడ ఈ కుండ ఇవ్వడబెట్టాడు రాళ్ళనుకోండి అంటే ఈ దేశంలో ఈ కాలంలో ఈ రూపము అని అన్ని దాంట్లో లేవు కదా ఆ పదమునందు అది అస్థి ఈ అస్థి మీరు దేన్ని అంటారో నాస్తి అని కూడా అంటూ ఇప్పుడు నేను ఇలా వెళ్ళేప్పుడు ఘటం ఉంది అక్కడ ఇప్పుడు తీరా పది నిమిషాల తర వచ్చేప్పుడు అక్కడ లేదు ఆమెందరూ ఎవరు తీసేశారు బా అని నాస్తి అయిపోయినప్పుడే గట్రా నాస్తి ఆయన ఘటన వెళ్ళేప్పుడు చూశాడు వచ్చేప్పుడు తీసుకున్న వాళ్ళని ఆయన చోడో ఘటంతో పనులు ఉండే వెళ్ళి ఎక్కడికో వెళ్ళి వచ్చాడు కానీ తీరా చూస్తే లేదు ఏమిటి కదా ఘటన లేదు కదా ఏమైపోయింది ఎవరు తీసేశారు అని వీడు ఈయన చిందులు వేస్తే ఆ ఇంట్లో భార్య చెప్పింది ఘటన ఉంటుందే ఎవడో ఒకడు పొగొట్టాడు ఊరికే అలానే చేసిందని అయిపోయిన ఘట నాస్తి ఇత్య కాబట్టి ఈ లోకంలో దేశకాల పరిచ్ఛేదము కలిగిన ప్రతి లిమిటెడ్ ఆబ్జెక్టు కూడా అస్థి నాస్తి అనే శబ్దముల చేత నిర్దేశించబడుతూ ఉంటుంది అస్థి నాస్తి ఆది శబ్దం చేత ఇది నాకు ఇది ప్రతికూలము ఇది అందంగా ఇది అందంగా లేదు అనే ద్వంద్వాలతో మీరు ప్రతి పదాన్ని ప్రతి పదార్థాన్ని నిర్దేశిస్తూ ఉంటారు ప్రతి పదార్థము కూడా ద్వంద్వముల రూపంగానే నిర్దేశించబడుతుంది ఈ ద్వంద్వములు ఎలా ఉంటాయంటే స్థూలంగా తెలిసి ద్వంద్వాలకుంటాయి ఉదాహరణకి ఈ బొమ్మ అందంగా ఉంది ఈ బొమ్మ అందంగా లేదు ఇది ఇది విధంగా తెలుస్తూ ఉంటుంది ఓ అందముగా ఉండుతా అందముగా లేకుండా వికారంగా ఉండుతా ఒక ద్వంద్వం అపో ఇది బాగుంది ఇది బాగుండదు తెలుస్తాం ఇది సుఖము దుఃఖము తెలుస్తాం కానీ ఉంది లేదు అనేది కూడా అటువంటి ద్వంద్వమే సత్ అసత్ ఈ సత్ సదేకమే సోమయ్యడం అక్కడ సత్తు కాదు తత్వం సత్తు కాదు ఇది పరిచ్ఛిన్నమైన ఒక పదార్థాన్ని ఉద్దేశించి మనం ప్రయోగించే అస్థి అస్థికే సత్తు అస్థి నాస్తి మీరు ఈ ఉపాధులన్నిటినీ అస్థి నాస్తి అనే పదములతో వర్ణించగలుగుతారు ఉపాధులన్నిటినీ మరి వర్ణించగలుగుతారు ఉపాధులంటే ఏమిటండి దేహములు దేహములేగా ఉపాధులు ఈ దేహోపాధులు ఉ ఉండడానికి ఉంది ఉండడం లేదవుతుంది ఆ సంస్తి ఏమన్నా అప్పట్లో నేను ఊళ్ళో చిన్నప్పుడు ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవారు చాలా సజ్జనులు క్లాస్కి వచ్చేవారు ముందు రోజులోనే కూర్చొని ఉండేవారు కానీ నేను ఇలా అనుకోగలిగానే ఇప్పుడు వారు లేర్లే అలా ఉండదు మనకి ఏమనిపిస్తుందంటే శరీరాలు సూక్ష్మంగా తెలుసుకోకపోతే లైఫ్ లాంగ్ లైఫ్ అని సూక్ష్మంగా పరిశీలిస్తే ఇట్ నాట్ లాంగ్ లైఫ్ ఇట్ వెరీ షార్ట్ కాబట్టి మనిషి జీవితం పెద్ద పెద్ద లాంగేజ్ కానీ కాదు చాలా షాక్ ఉంటుంది కాబట్టి ఈ ఉపాధిని మీరు పట్టుకునేది ఎందుకు ఉందనుకున్న లోపల లేదు లేదన్నట్టు అయిపోతుంది ఇప్పుడు సూర్యుడు ప్రతిబింబము ఓ మంచు మంచు బిందు అంటే నీటి బిందువే మంచు బిందువులో ప్రతిఫలిస్తుంది ఆ ప్రతిఫలనము జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఈ లోపల ఆ మంచు నీరు ఏమవుతుంది ఆవిరైపోతుంది కాదులైపోతే సూర్యుడు లేకుండా పోతుందండి అంతకుముందే ఉంది మంచు బిందువు ఉంది ఇప్పుడు ఏమిటి పది నిమిషాల తర్వాత ఏమిటి మంచు బిందువు లేదు ఈ అస్థి నాస్తి అనే అనే వర్ణన మంచు బిందువుకి అన్వయిస్తుంది తప్ప దానిలో ప్రతిఫలించేటువంటి సూర్యుడికి అన్వయించదు మీరు సూర్యుడిని పట్టుకుని అస్థి కూడా అనుకోకూడదు వీయుడు అస్థి నాస్తి అనే ద్వంద్వములకు అతీతమైన సత్త అది ఎప్పుడూ ఉంటాడు పొగలు మీరు అనుకున్నప్పుడు ఉంటాడు రాశిలు అనుకున్నప్పుడు ఉంటాడు అది ఆ లెవెల్ ఆఫ్ ఉండడం లేదు మామూలు లెవెల్ ఆఫ్ మన అండర్స్టాండింగ్ లోవెల్ సూర్యుడు పొగలు ఉన్నాడు రాశి లేడు అలా అది తప్పు అది చెప్పండి ఈ నెలల్లో కరెక్ట్ ఐడి లేరు ఎక్కడ చూపించండి లేదు సూర్యుని చూపించి చూపించి నాకు లేదంటే తప్పు అంటున్నావు కదా రా దెబ్బ పట్టుకు తీసుకొని చూపించి సూర్యుని నాకు నేను ఎక్కడ నుంచి చూపిస్తాను కాబట్టి లేడు అదో ఆ ఉన్నాడు లేడు కానీ సూర్యుని యొక్క సత్ సత్తు కాదు కాబట్టి ఈ క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రజ్ఞుడు మీరు ఉన్నాడంటారా లేదంటారా ఏది ఏది ఉన్నది అని మీరంటారో ఆ ఉన్నదాని ఉన్నదిగా ప్రకాశింపజేసేది ఆ విలుగు క్షేత్రజ్ఞం ఏది ఏది లేదని మీరంటారో మీరు ఎలా చేస్తే రాత్రి పడుతున్న లోపల ఇది లేదు అది లేదంటారు ఏది ఏది లేదని మీరంటారో ఆ లేదన్న లేనిదిగా ప్రకాశింపజేసేది క్షేత్రజ్ఞుడు ఉన్నదాని ఉన్నట్టుగా లేనిదాని లేనిదిగా తెలుపుడు చేసేటువంటి వెలుగది క్షేత్రజ్ఞుడు అంటే దాని ఎందు ఉన్నది లేదు అనే ఈ సంబంధించిన వర్ణన దానికి అన్వయించదు అర్థమైందా కాబట్టి సత్ అసత్ అస్థి నాస్తి అనే శబ్దములతోటి క్షేత్రజ్ఞుణ్ణి వర్ణించడం కూడా ఆ శబ్దము ఆ శబ్దము రెండింటితోటి ఉపాధులనే మీరు వర్ణించగలుగుతారు అదేవిధంగా సుఖము దుఃఖము అనుకూలము ప్రతికూలము ఇత్యాది ద్వంద్వ ద్వంద్వములను బోధించే శబ్దములతో ఆ క్షేత్రజ్ఞతత్వాన్ని మీరు వర్ణించనే లేరు సదసదాది శబ్ద ప్రత్యయ అగోచరం అది మీరు తెలుసుకోవాలండి సదశబ్దాది శబ్దానికి అగోచరమే ప్రత్యయానికి అగోచరమే శబ్దము ప్రత్యయము రోజు ఉంటాయి శబ్దము ప్రత్యయమే ఇప్పుడు నేను ఘట అన్నాను అనగానే నీకు తెలిసిందా అది తెలిసిందానండి ఉండాలని అర్థం అది తెలియలేదంటే మళ్ళీ కష్టం ఘట అని నేను అన్నాను నీకు తెలిసిందే తెలిసింది చూడండి నేను అన్నది శబ్దము నీకు తెలిసింది ప్రత్యయం అర్థమే నేను అన్నది శబ్దం మీకు తెలిసిన్నది ప్రత్యేకం ఉంది అన్నా కొండ ఉంది అన్నా ఆ కొండ సరే కొండ సంగతి అలాగే పెట్టండి కొండతో నేను ఉంది అంటే ఎప్పుడు తెలిసిందా తెలిసింది కదండి ఉందంటే తెలిసిందా అదిగో నేను అన్నది శబ్దము మీకు తెలిసింది ప్రత్యేకము లేదు అన్నా ఇప్పుడు తెలిసిందా ఇప్పుడు నేను అన్నది శబ్దము మీకు తెలిసింది ప్రత్యయము కాబట్టి ఈ శబ్దము ఉంది లేదు అనే శబ్దము ఆ శబ్దములను ఉచ్చరించినప్పుడు మీకు తెలిసే ప్రత్యయము నేను తెలుస్తూ ఉంటుంది ఉంది అంటే ఏమిటో మీకు తెలుసు లేదు అంటే ఏమిటో మీకు తెలుసు ఆ శబ్దము ఉంది లేదు శబ్దములు వాటికి చెందిన ప్రత్యయములు మీకేముటే జ్ఞానము అని అర్థం ఆ పరి పరిచ్ఛన్నమైన జ్ఞానం ఆ తొకడా జ్ఞానం ఆ పీస్ ఆఫ్ కాగ్నేషన్ పీస్ ఆఫ్ నాలెడ్జ్ ఆ ప్రత్యయములు రెండు ఉంది అనే ప్రత్యయము లేదు అనే ప్రత్యయము ఉంది అనే శబ్దము లేదు అనే శబ్దము ఇవి ఆ క్షేత్రజ్ఞ చైతన్యంలో వెలుగులోకి వచ్చేటువంటి సకల పదార్థములకు అన్వయిస్తాయి కుండా ఇల్లు వాటివి అన్నిటికీ అన్వయిస్తాయి కానీ ఆ క్షేత్రజ్ఞ చైతన్యానికి మాత్రం ఆ శబ్దములు ఆ ప్రత్యయములు అన్వయించవు తెలిసిందండి సద సత్ అసత్ ఆది శబ్ద ప్రత్యయ అగోచరం దీన్ని నేను కూడా చెప్తాను ఇప్పుడు ఈ టేబుల్ మీద కొండ ఉన్నదా చెప్పండి లేదు ఈ టేబుల్ మీద రికార్డర్ టేప్ రికార్డర్ ఉన్నదా ఉంది కాబట్టి ఉంది లేదు అనే శబ్ద ప్రయోగాల్ని మీరు ఒక పదార్థం గురించి ఉందని ఇంకో పదార్థం గురించి లేదు అని చేయగలిగా ఇప్పుడు నాకు మీరు ఏం చేస్తారంటే ఈలో మీరు చూసుకుని నేను ఉన్నాట్ట లేనట్ట అనే ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటే మీరు చెప్పకూడదు సమాధానం అలాగే కంగారు పడే కొండ ఉంది ఏను లేదు అలాంటిది కాదు నేను కొండ ఉందన్నప్పుడు ఆ ఉంది నేను తెలిసింది ఏనుగు లేదన్నప్పుడు ఆ లేదు తెలుసుకున్నది నేను ఉన్నదానని ఉన్నట్టు లేనిదాని లేనట్టు తెలుసుకునేది నేను ఆ నేను ఉంది లేదు అనే కేటగిరీలో పాడదు అని చెప్పాలి మీకు సమాధానం అంతేకాని నేను ఉన్నానంటే తప్ప కాదు ఇట్ గోస్ట్ ఏ కేటగిరీ దాని లెవెల్ ఆఫ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి శంకరు శంకరుడు జీవుని ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయానో చూడండి ఆయన దేవుడి గురించి చెప్పట్లేదు క్షేత్రజీవుడు గురించి చెప్తున్నారు దేవుడు గురించి చెప్పట్లేదు ఒక ఆయన పురాణం చెప్తున్నాడు పురాణం చెప్తూ అజో శాశ్వతో పురాణ నహన్య ఆ పురాణం లేదు పురాణం లేదు నహన్యతే హన్యమానే శరీరే అని స్పోర్ట్ చేస్తున్నాడు ఆ దేవుడు ఉన్నాడే ఆయన కుట్టలేదు ఆయన నిత్యుడు శాశ్వతుడు చంపు చచ్చిపోయేవాడు ఏం కాదు వాడు ఆయన అని చెప్తుంది అంటే ఓ పండితుడు రైతు ఎవడే నీకు కోర్ చేయడానికి అదే తప్ప ఇంకేం దొరకలేదా నేను దాంతో తప్పే ఉన్నాను అంతా తప్పే అది దేవుడు గురించి చెప్పిన మాట కాదు అది గురించి చెప్పిన మాట అన్నాడు అజోనిచ్చే శాశ్వతమైన పురాణ అహన్యత దేవుడి గురించి మీరు కాదు దేవుడి గురించి చెప్పాడు శ్రీకృష్ణుడు చెప్పాడు అది గురించి అర్జునుడు గురించి చెప్పాడు సరే నువ్వు పుట్టలేదురా నిత్యుడు రా దేహం పడిపోయినా నువ్వు కష్టపోవచ్చు మా అని చెప్తున్నాడు జీవుడి గురించి చెప్పాడు దేవుడి గురించి చెప్పట్లేదు అలా జీవుణ్ణి ఏ లెవెల్కి పట్టుకొచ్చాలో చూడండి జీవుణ్ణి వాడు మురికి గుంటలో కూర్చొని ఉంటాడు ఈ దేహమే నేను అంటే మురికి గుంటలో కూర్చొని ఉన్నట్టే కదా మరి వీడిని తిలక పట్టుకుని పైకి లాగి ఆ దేహాభిమానం నుంచి పైకి లాగేప్పటికీ ఎవరు వస్తాడో తెలిసిన దేవుడు వస్తుంది జ్ఞానం అనే అగ్నిది జ్ఞానాగ్ని ఈ జ్ఞానాగ్నిలో దీవుని ముంచితే బయటికి దేవుడు వస్తుంది ఇంకో దృష్టాంతం చెప్పారు నెక్లెస్ని మఫుల్ ఫర్నెస్లో ముంచి పైకి ఇస్తే ఏమొస్తుంది బంగారం వస్తుంది ఆ రకంగా జీవుణ్ణి జ్ఞానం అనే అగ్నిలో పెడితే పైకి తీసేప్పటికీ వాడి కర్మబంధాలు అన్నీ కూడా తొలగిపోయి దేవుడు నిగ్గు తీరుతాడు కాబట్టి శంకరులు అప్పుడే ఆ ప్రక్రియ మొదలుపెట్టారు ఉపాధుల్ని తీసుకు అస్థి నాస్తి మంచి చెడు సుఖము దుఃఖము అనుకూలము ప్రతికూలము ఇత్యాది పదములన్నీ కూడా ఉపాధులకే తప్ప ఆ క్షేత్రజ్ఞుడికి అన్వయించవస అటువంటి క్షేత్రజ్ఞుణ్ణి నీవు తెలుసుకో విద్ధి అభిప్రాయ హే భారత యస్మాత్ క్షేత్రక్షేత్రజ్ఞేశ్వర యాథాత్మ్య వ్యతిరేకణ జ్ఞానగోచరం అన్యత్ అవశిష్టమస్ అన్నది మీరు జీవితంలో తెలుసుకోవాల్సింది ఈ మూడే ఈ మూడు మీరు తెలుసుకుంటే ఇంక తెలుసుకోవాల్సింది ఏం నిధులు కూడా ఈ మూడు మీరు తెలుసుకోకపోతే మీరు ఎన్ని తెలుసుకున్నా ఏమి తెలుసుకున్నట్టే కాదు ఎందుక తెలుసినా నేను జగత్తు దేవుడు ఇమ్ముడు మామూలుగా మానవులు ఎలా ఉంటారంటే ఈ మూడింటిని గురించి పట్టించుకోకుండా బ్రతికేస్తూ ఉంటారు జగత్తులో బతికేస్తారు కానీ జగత్తు యొక్క తత్వం అన్నట్టు తెలుసుకోకుండా జగత్తులో బతికేస్తుంది కాబట్టి ఆ జగత్తు వీడిని బంధిస్తుంది చేప అలా ఈ చేస్తూ ఉంటుంది తెలుసుకోరు తన చుట్టుముఖం ఏది తెలుసుకోకుండా ఈ అలాగే మనం కూడా ఈ జగత్తులోకి వెళ్ళిపోయి జగత్తు గురించి తెలుసుకోకుండా జగత్తు స్వతంత్రమైన సత్త కలిగిన ఒక రియల్ ఎంటిటీ కాదండి దాన్ని మీరు చూసి మీరు ప్రాజెక్ట్ చేసినప్పుడు ఉన్నట్టు భాషిస్తుంది వాస్తవంగా లేదు అది దృక్ష్యా దాన్ని మీరు వెళ్ళే మూట కంటే మీరు ఆ మూటలో దేమీ రాదు హోడక్కి వస్తుంది డబ్బు పోగొడతాడు పోగొట్టిన బాగా డబ్బు పోగొట్టేది పోగొట్టాను అనుకుంటాడు కుట్టుకుమంటాడు వీడు పోగొట్టిన డబ్బులంతా ఏమవుతుంది ఏదో వీడికి పట్టు వీడి పట్టుకుని దేము ఈ జగత్తు అలాంటి నేను భోగాలు అంటాడు భోగాలు అంటాడు భోగాలని యాభై ఏళ్ళు వచ్చేప్పటికి బీపీ శుభ్రతచ్చు కూర్చుంటాడు నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఏదో పనుంది ఏదో నాకు ఎదో ఇబ్బంది వచ్చి ఆయన మొట్టమొదటి ప్రశ్న నేను బీపీ శుభ్రం ఉన్నాయా అని అడిగితే లేవండి కాబట్టి జగత్తులోకి యాభై ఏళ్ళు వచ్చేప్పటికి ఇప్పుడు ముసలాడే కూర్చుంటాడు బీపీ షుగర్ పెట్టుకుంటే ఇది అయిపోయిందంటే కాబట్టి జగత్ అంటే అలా ఉంటుంది నీకేస్తుందండి దాంట్లో సాధన లేదు అది తెలుసుకోకుండా జగత్తులో వ్యవహరిస్తుంది నేను నేనంటాడు నేను నువ్వు అంటున్నావు నేను నేను నేను లేచింది మొదలుకొని నిద్రపోయేదాకా నేను నేను నేనని అంటున్నావు కదా ఆ నేనేమిటో నీకు తెలుస్తున్నాను అడిగారు నేను అంటున్నావు కదా నేనేమిటో తెలుస్తుంది కదా ఆ తెలుస్తుంది అంటారు చెప్పు అంటే నేను క్షత్రియంగా ఉంటాను నేను పంజాబీ అంటాను నేను ఫలానా ఆల్రెడీ భక్త ఏమిటో నేను వీడికి కొడుకు వీడికి తండ్రి ఎదురు చెప్తాను లేకపోతే మీకు ఏమీ అర్థం కాకుండా ఇంకో వాడు పెట్టాడు నేను కష్టపడవుతుంట ఊహో అలాగా మీరు అలంకరిపో వీరు కష్టపడి తీశారా పెట్టారా మీరు ఎదుగుదరా ఆయన ఆ ఉత్తరానికి అంటే ఊహో అలాగా అయితే నేను సింహరాశి చేయను సింహరాశికి చెందిన వాడా శుభముఖంగా ఇంకేమంటారు అందుకంట ఇది సింహం ఎక్కడుంది ఓ విముఖం నీకు నీ గురించి తెలియదు తెలుసుకో నేను తెలుసుకున్న వాడు జీవన్ముక్తిగా అయిపోతాడు నీకు నేను గురించి తెలియదు దేవుడు తెలుస్తున్నా ఒక ఆయనే లేదండి కదా మీకు దేవుడు తెలుసున్నా ఆయన ఏమన్నా తెలుసినా ఏం పిచ్చి ప్రశ్నడు గత యాభై ఏళ్ళ నుంచి నా పనే దేవుడు తెల్ల ప్లేస్తే నాకు దేవుడితోటే పని ఆ దేవుడిని నిర్మాణం తీసి అభిషేకం చేసి ఆయనకేమో వస్త్రధారణం చేసి ఆయనకి అప్పుడప్పుడు పూర్ణం ఉన్నానుకోలేకపోతే ఏదో టైంలో కళ్యాణం చేసి ఆ దేవుణ్ణి సర్ధడమే నా పని దేవుడు తెలుసున్నారు అనుకుంటున్నారే అని కోప్పపడ్డాడు ఆయన అనుకుంటున్నాడు దేవుడు తెలుసు ఈ పూజలో నీ చేస్తూ ఉంటాడు ఏం పూజేస్తున్నారు దేవుణ్ణి పూజేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారంటే దేవుణ్ణి దర్శించుకొస్తున్నారు మరి దేవుణ్ణి దర్శించుకొస్తే నీ ముఖంలో ఆ శాంతి ఎందుకు లేదు అలా కంగారు కంగారుగా ఉన్నాయని దేవుణ్ణి దర్శించిన వాడైతే ఎలా ఉన్నాను పద్దెనిమిది సార్లు నేను అయ్యప్ప స్వామిని దర్శించానన్నారు ఒక అంటే ఇటుకే ఆయన దర్శించినట్ట లేనంతా నేనంతా నా ఆయన దర్శించలేదు అంట ఎందుకంటే మాకు వేదాంతులకి ప్రయోగం ఉన్నది సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని తెలుసు కదా ఓ ప్రశ్న అడిగాడు సూర్యుడు ఎన్నిసార్లు ప్రకాశిస్తాడు అని అడిగాడు అడితే సకృద్వి ఒకేసారి ప్రకాశిస్తాడు సపోజ్ పది సార్లు ప్రకాశించాడు సూర్యుడు అర్థవా ప్రకాశిస్తు పెట్టే మానేసి చెప్తా ఇప్పుడు మా మిత్రుడు నేయలేదు ఏదైనా సిగరెట్ బానేమన్నాయి నేను పదిహేను సార్లు మానవ సేపలే అంటే అది మనసులట్ట మానవుల దీపం ఇప్పటికి ఇరవై సార్లు వెలిగిందండి ఇందాక నుంచి నేను పాదం ఒక గంట పాతం చెప్పి లోపల దీపం ఇరవై సార్లు వెలిగింది అంటే అది వెలిగినట్టే బాగట్టబట్టి ఎనీవే దేవుణ్ణి నేను దర్శించాను అంటే ఇంకా అలవాటు యాదాలా పండ దేవుడి అంటే నాకేమిటో తెలుసుందని నేను దర్శనం చేశానని అనుకుని సంతృప్తి పడుతూ ఉంటాడు మనిషి వాడికి దేవుడి గురించి ఏమీ తెలియదు దేవుడి గురించి తెలుసుకున్నాడంటే దేవుడికంటే భిన్నంగా నిలిచి ఉండదే ఉండదు మనిషి తెలుసుకోవాల్సింది మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ సోషియాలజీ బయాలజీ మీరు ఎన్ని తెలుసుకోవాలో అన్నీ తెలుసుకోండి మీకు అభ్యంతరంగా ఉండదు వస్తాయి అంటే మీరు జీవితంలో మూడు తెలుసుకోవాల్సి ఉంటుంది నేను జగత్తు దేవుడు నేనంటే జీవుడు జీవుడు దేవుడు జగత్తు ఈ మూడు తెలుసుకోవాలి ఈ మూడు తెలుసుకుంటే ఇంకేం తెలిసి తెలియాల్సింది ఏం నిగ మూడు తెలియకుంటే ఏం తెలిసినా తెలియనట్టే లెక్క ఆయనదే అంటున్నారు హే భారత యస్మాత్ అంటే ఎందువలన అనగా ఈ మూడు తెలుసుకోవాలి క్షేత్రము అంటే క్షేత్రము అంటే అట్ హయ్యర్ అట్ సమష్టి లెవెల్ యూనివర్స్ అంటే ది పర్సనల్ లెవెల్ దేహము ఇంద్రియము మనస్సు ఇది క్షేత్రం అహంకారంతో సహా చూస్తాను కదా సో ది యూనివర్సల్ లెవెల్ ద ఫిజికల్ లెవెల్ ద ఫిజికల్ అండ్ మెంటల్ బాడీ ఇది పర్సనల్ లెవెల్ దానికి క్షేత్రం అంటే దాని గురించి తెలుసుకోవాలి దాని యాథాత్మ్యం తెలుసుకోవాలి వాట్ ఈజ్ ఇట్ ఇది బాడీ వాట్ ఈజ్ బాడీ తెలుసుకోవాలి వాట్ ఈజ్ బాడీ తెలుసుకోవాలి వాట్ ఈజ్ బాడీ తెలుసుకుంటే ఆ దేహం యొక్క బంధం నుంచి మీరు బయటపడుతుంటారు వాట్ ఈజ్ బాడీ తెలియక నేనేమిటో తెలియక ఆ నేనే ఈ బాడీ అనుకుని వీడు సంసారిగా బతుకుతూ ఉంటాడు కాబట్టి వాట్ ఈజ్ క్షేత్ర తెలుసుకోవాలి వాట్ ఈజ్ క్షేత్రజ్ఞ ఈ క్షేత్రమును తెలుసుకుంటూ ఉండేవాడు నేను నేను మనం ఈ జగత్నందరినీ సృష్టించి పాలించేవాడు ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు తెలుసుకోవాలి తెలుసుకోవాలి అంటే ఏమిటో ముందు కండిషన్ ప్రీ కండిషన్ ఏమిటో తెలుస్తున్నాను అండి నాకు తెలియదు అని అంగీకరించాలి ఐ హ్యాస్ టు ఎక్నాలడ్జ్ నాకు తెలియదు నేను ఏదో చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతిలో ఏదో పద్ధతిలో దేవుడు పూజలోనే చేస్తున్నాం తప్ప ఆ దేవుడి గురించి నాకేమీ ఇంకా తెలియలేదండి అని వాడు అన్నాజంటే వాడు మహాపురుషుడు అన్నది నాకు తెలియలేదు అన్నవాడు వాడు జిజ్ఞాసులు నాకు తెలుసునన్నవాడు మరి ఎందుకు కొరగాని వాడు అయిపోతాడు మరి ఏమీ తెలుసుకోలేడు జీవితంలో కాబట్టి వాటి యథార్థ స్వరూపాన్ని వీడు తెలుసుకోవాలి అది తెలుసుకుంటే ఈ మూడింటికంటే అతిరిక్తంగా మూడింటి కంటే అధికంగా తెలుసుకోవాల్సింది ఏది మిగిలి లేదు అని సో వ్యతిరేకంగా నా జ్ఞానగోచరం అన్యత అవశిష్టం నా అస్తి మిగిలి లేదు కాబట్టి క్షేత్రేత్రజ్ఞుల యొక్క జ్ఞానమే యథాస్థమైన జ్ఞానము అని నా అభిప్రాయము అనే రెండవ అర్థభాగాన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఈ పాయింట్ దగ్గర ఆపతారు మళ్ళీ శనివారం క్లాస్ కంటిన్యూ చేశారు